నూట ఒకటి సాధనంబుచేత సాధ్యంబుగానిది పట్టతరముగాని బట్టబయలు పట్టినామటంచు బల్కిరికొందరు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములోని ప్రాణమునకు ఆధారమై ఆడించుచున్న ఓ ఆత్మ వినుము నీవు శరీరమును నడిపించు రెండవ ఆత్మవు నీతో పాటు శరీరములో జీవాత్మగలదు జ్ఞానముగాని అజ్ఞానముగాని రెండవవాడైన నీకు అవసరము లేదు కావలసినదంతా జీవాత్మకే జీవాత్మ రెండవవాడైన ఆత్మ సహకారముతో మూడవవాడైన పరమాత్మలోనికి చేరడమును ముక్తి అంటున్నాము మూడవ పురుషుడైన పరమాత్మలోనికి చేరినప్పుడే అదేదో ఎట్లుండునో జీవుని అనుభవానికి వచ్చును జీవుడు శరీరమును వదలి ఎన్నో జన్మల నుండి వెంటవచ్చు ఆత్మను కూడా వదలి పరమాత్మలోనికి చేరినప్పుడే పరమాత్మ ఏమిటో తెలియను బ్రతికి ఉన్నప్పుడు ఎంత సాధన చేసినా అది రెండవ ఆత్మను తెలియుటకు మరియు తన కర్మను పోగొట్టుకొనుటకు గాని పరమాత్మ ఏమిటో తెలియదు సాధన అంతయు కర్మను లేకుండా చేసి ముక్తి మార్గమును ఏర్పరచునదే గాని సాధన వలన పరమాత్మ తెలియడు సాధనపరుడు తన సాధనలో ఉత్పన్నమగు జ్ఞానాగ్నిచేత కర్మనంతటినీ కాల్చివేసి కర్మశేషము లేనివాడైనపుడు మరణము పొంది ఆ మరణము తరువాత జన్మకు పోకుండా పరమాత్మయందు ఐక్యమగును అట్లు కర్మ లేనివాడై మరణము పొందితే అప్పుడు దేవుడెవడో తెలియును అంతవరకు సజీవముగనున్నవానికి ఎంత యోగి అయినా ఎంత సాధకుడైనా ఏ పద్ధతి అనుసరించినా చివరకు బ్రహ్మర్షి అయినా పరమాత్మ ఎటువంటిదో ఎవరికి తెలియదు సాధనంబుచేత సాధ్యపడని బయలైన పరమాత్మను తెలిసినామని కొందరనుట హాస్యాస్పదముగా ఉండును బ్రతికియుండి మేము దేవుడిని తెలిసినాము అంటే వారి అజ్ఞానమును వారి అమాయకత్వమును చూచి దేవుడే నవ్వగలడు సాధనములచేత ब्रह्मयोगचेत शरीर मुनी आत्म जीवात्मगल अंतगा सजीव मुगन जीवात्मक परमात्मु साधनगानी पद्धति गीदी भूमिमीद ले